సయోజనత స్వప్ విప్రతిపద్యస్మాద్యంతవత్వ మిథ్యవ ఖుత స్మృత స్మృత ఏ అంటే బహువచనం ఉండాలి కానీ మిథ్యా ఏకవచనం కదా నిత్య ఇవ కలుతే స్మృత కాబట్టి ఇప్పుడు మన ప్రతిపాదన ఏమిటంటే మీరు ఇల్యూషన్ వర్సెస్ పర్సెక్షన్ భ్రమ ప్రత్యక్షం భ్రమసిద్ధమైనది మిథ్య ప్రత్యక్ష సిద్ధమైనది సత్యం అని మీరు అనుకుంటున్నారు కానీ నేను మీకు ఇంతదాకా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమిటంటే భ్రమ వేరే ప్రత్యక్షం వేరే అని మధ్యలో గీత గీసి ఇది భ్రమ ఇది ప్రత్యక్షం ఇది భిన్నం అది భిన్నం అని మీరు అనుకుంటున్నారే ఆ బోర్డర్ లైన్ ఏమీ లేదు ఏది మీరు ప్రత్యక్షం అనుకుంటున్నారో అది భ్రమ ఏది మీరు భ్రమ అన్నారో అది ప్రత్యక్షమే రజ్యుసర్ప భ్రమ ప్రత్యక్షమా కదా సినిమా హాల్లో కూర్చుని ప్రత్యక్షం ప్రత్యక్షం అన్నది భ్రమ కదా కాబట్టి భ్రమకి ప్రత్యక్షానికి భ్రమకే అనుమానానికి భ్రమకి ఎక్స్పెక్టేషన్కి ఏ బౌండరీ లైన్ ఏమీ లేదు అవి అన్నీ మెర్జైపోతాయి అంతా కూడా ఒక దీర్ఘ స్వప్నం తప్ప జాగ్రత్త వ్యవస్థలో మీకు ఎన్ని అంశాలు అనుభవానికి వచ్చాయో అవన్నీ కూడా ఒక దీర్ఘ స్వప్నం తప్ప కాదు అని ఒక ప్రతిపాదనని చూసాం అయితే ఈ ప్రతిపాదన మీద ఒక అబ్జెక్షన్ ఇప్పుడు కలలో ఘటం చూశారనుకోండి ఈ కళలో ఘటం దేనికి పనికిరాదు కాఫీ తాగాలంటే పనికిరాదు కళ్ళ నుంచి లేవగానే కాఫీ తాగాలనిపిస్తుంది కదా నాలుగు గంటలకి కళ్ళ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు కాఫీ పెట్టుకు తాగాలి కళలో ఘటం చూసాం కదా ఆ ఘటంలో పోసుకుని ఘటం అంటే పెడత దాంట్లో కాఫీ తాగుదాం అంటే ఉపయోగపడుతుంది అది కళలో చూసిన ఘటం దీనికి పనికిరాదు బెటాజ్ త్యాగ్ర అవస్థలో చూసి ఘటం చూసారా దాంట్లో కాఫీ పోసుకు తాగవచ్చు ఒక ప్రయోజనం సిద్ధిస్తోంది కాబట్టి ఈ ఘటం సత్యమో ఆ ఘటం మీరు చే అని అలాగంటే విభాగాన్ని చేస్తారు చేసి మేము చాలా లాజికల్ పాయింట్ చెప్పాము అని కూడా అనుకుంటారు లోకంలో జనులు అలా అనుకోవడమే కాదు దాని మీద ఉపన్యాసాలు కూడా చెప్తారు లేకపోతే ఉపన్యాసం చెప్పడానికి ఏముందండి మీకు పది మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీరు గొప్ప ఉపన్యాసం మిమ్మల్ని పది మంది అనుసరించాలి ఎవడో ఒక ఆయన ఇక్కడ పెట్టి శివరాత్రి నాడు పన్నెండు దాని దాన్ని బయటకు వామిట్ చేస్తాడు వామిట్ చేసి ఆత్మలింగాన్ని తీసాను అంటాడు ఆత్మలింగాన్ని ఎక్కడి నుంచి తీసేదంటారు ఇప్పుడు అసలు ఆత్మలింగం అనగానేమి దానిని ఎక్కడి నుంచి ఎలా తీయాలి ఏం చెప్పమనని అసలు చూద్దాం అసలు కానీ ఈ ప్రశ్నలు ఏమీ దూడు బసవన్నలాగా తము తీవాలో పది మంది ఉంటారు కాబట్టి అదే నడుస్తూ కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మలింగాన్ని ఏం చేయాలి మేము దండం పెట్టుకోవాలి దండం పెట్టుకుంటే ఏమవుతుంది మీ కోరికలు తీరుతాయి ఆఖరికి దేవుడు మనకున్నటువంటి సమయం సందర్భం లేని కోరికలను తీర్చేవాడిగా నిర్మాణం చేసి పెట్టుకో దేవుడు ఎందుకున్నాడంటే మన కోరికలు తీర్చడానికి ఉన్నాడు ఏ లెవెల్కి వచ్చిందో చూ ఎనీవే కాబట్టి సో ఈ విధంగా లోకంలో పది మంది ఫాలోయర్స్ ఉన్నారు కాబట్టి అది సత్యం అయిపోదు సత్యాన్ని గలీలియో భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది తప్ప సూర్యుడు భూమి చుట్టూ తిరగటం లేదు అని చెప్పినప్పుడు గలీలియో చెప్పాడు కోపర్ చెప్పాడు చెప్పినప్పుడు మీకు వెస్ట్లో ఆ సత్యం తెలిసిన వాడు ఒక్కడే ఇంకొక లేడు మొత్తం వెస్ట్ మొత్తం మీద ఈస్ట్లో కొద్దిమంది ఉన్నారు వేరే సంగతి వెస్ట్ మొత్తం మీద వాడు ఒక్కడే ఆ సత్యం తెలుస్తుంది వాడు కానీ లోకం అలా ఉండదు లోకంలో సత్యానికి పెద్ద ప్రాధాన్యం ఉండదు ఏదో వాళ్ళ ధోరణలో లోకం ధోరణలో లోకం నడుస్తూ కాబట్టి లౌకికులు ఎలా ఉంటారంటే ఈ సప్రయోజనత ప్రయోజనం ఒకటి సిద్ధిస్తుందా లేదా జాగ్రత్త జాగ్రత్త వస్తువుల వల్ల ప్రయోజనం సిద్ధిస్తోంది స్వప్న పదార్థాల్లో ప్రయోజనం సిద్ధించటం లేదు కాబట్టి రెండు కళ్ళ అని చెప్పడానికి వీలు లేదు అని ఒక పెద్ద లాజిక్ అది పెద్ద ఆర్గ్యుమెంట్ ఆ ఆర్గ్యుమెంట్ని తీసుకుని దాన్ని ఖండించడం కోసం ఈ శ్లోకం బయలుదేరింది దాని అవతారికి అందాము స్వప్న దృశ్యవతు జాగరిత దృశ్యానా అసత్వం ఇది అతి అసత్వం ఇది చూడండి స్వప్నంలో మనకు అనుభవానికి వచ్చే పదార్థములలే జాగ్రత్తలో అనుభవానికి వచ్చే పదార్థములు కూడా అసట్ అసత్వం అంటే యథార్థంగా లేవు దిక్ష వితములు అంటే సుతరము లేవు ఇది యదుక్తం అని కదా మీరు చెప్తున్నారు మీ ప్రతిపాదన అయుక్తం అది యుక్తియుక్తంగా లేదు అది అది మేము ఒప్పుకోవడానికి వీలు లేదు పూర్వపక్షం ఎందుకని ఎస్మాత్ అన్నపాన వాహనాదయ క్షుత్పాసాదివృత్తి క్వంతమనాగమనాది కార్యం చ స్వప్న స్వప్రయోజన దృష్టా ఎందుకంటే చూడండి జాగ్రత్త దృశ్యములు దృశ్యము అంటే అనుభవానికి వచ్చే పదార్థము స్వప్న దృశ్యములు రెండు ఒకటే అని అలాగే రెండింటినీ ఒకే చోట గుర్రాన్ని కాడిని ఒకే కాడికి స్వప్న దృశ్యాలు మిత్యనే అందరికీ తెలుసున్న విషయమే జాగ్రత్త దృశ్యాలు సత్యములు వాటిని వీటిని మీరు ఒకే చోట కట్టేశారు అది అంగీకారం కాదు అందుచేత అంటే పూర్వపక్షం తస్మాత్ జాగ్రత్త దృశ్యా ఇప్పుడు అన్న పాన వాహనాదయ జాగ్రత్తలో భోజనం చేశారు జాగ్రత్తలో భోజనం చేస్తే కడుపు నిండుతుంది ఏమండీ స్వప్నంలో భోజనం చేస్తే కడుపు నిండుతుందా స్వప్నంలో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చట్నీ ఏదో వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసేసి పూర్తకి నిద్రలు వేసాడు అనుకోండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆ పూటకి చేయక్కర్లేదని అలా గుర్తుందా ఏమండ తర్వాత ఫోర్ థర్టీకి లేవగానే చేయదగ్గ మొట్టమొదటి పని ఏమిటి సరే మీరు ప్రాతస్మరణ అవన్నీ చేసే అవన్నీ ఇంక్లూడెడ్ ఆ తర్వాత చేయదగ్గ మొత్తమార్ట్ కాఫీ కూడా తాగడం అది ధర్మం కరెక్ట్ జాయమే కదా మీరు అందరూ ఒప్పుకుంటారు ఎవరో కొద్ది కొద్ది రాయించి అందరూ వేస్తారు ఇప్పుడు వీడికి ఈ కాఫీ సంస్కారం బాగా ప్రబలంగా ఉంది వీడికి తెల్లవారు ద్వారా కలొచ్చింది ఎవరో ఫస్ట్ క్లాస్ కాఫీ అలా వెళ్ళిపోతాడో స్వామిది దయచేడుని పిలిచి ఫస్ట్ క్లాస్ కాఫీ ఇచ్చినట్టు కలవచ్చింది ఆ కాఫీ వీడు తాగి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు ఇంతట్లోకి కళ నుంచి బయటకు ఇప్పుడు వీడికి కాఫీ కావాలంటే మళ్ళీ కాఫీ కోసం మళ్ళీ వెతుకులాటం ప్రారంభించహనాద స్వప్నంలో రథం ఒకటి సంపాదిస్తాడు కారు కొనుక్కుంటాడు స్వప్నంలో కారు కొనుక్కుంటాడు ఈసారి మారుతీ కారు ఒకటి కొనుక్కుని చక్కగా రిజిస్టర్ అది కూడా చేసుకుని పెట్టుకుంటాడు నిద్రలు వేసుకుంటాడు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాను అమ్మాయ్యా ఇంకా సమస్య మనకి కారు ఉంది అని అలా వర్కౌట్ అవుతుందో అది వర్కౌట్ అవుతుంది ఆది శబ్దం చేత పుత్రుని తీసుకోండి నాకు సంతానం లేదు తద్దునే వదిలి పెడతారా అని బెండ పెట్టుకుని అలా కాలక్షేపం చేసుకుంటే అసాప స్వప్నంలో సంతానం కలిగినట్టు పుత్రోత్సవాన్ని చేసుకున్నట్టు కలవస్తుంది బయటకు వచ్చాడు ఇప్పుడు వీడికి పుత్రోత్సవం పుత్రుడు ఉన్నట్టనట కాబట్టి ఈ స్వప్నంలో అనుభవానికి వచ్చే ఉన్నసారా ఇవి క్షుత్పిపాసాది నివృత్తి కురువంత అవి కానీ జాగ్రత్త దృశ్యములు అయితే మటుకు స్వప్నంలో ఉన్నవి క్షుప్తి ఆ ప్రయోజనాన్ని సిద్ధింపజేయవు కానీ జాగ్రత్త దృశ్యములు మాత్రం అటువంటి ప్రయోజనాలని ఆకలిపోతోంది దాహం పోతోంది యానం ఉన్నట్లయితే వాహనం ఉన్నట్లయితే ప్రయాణం అది కూడా సౌకర్యంగా ఉంటుంది కొడుకు కూతురు వీళ్ళందరూ కూడా ప్రేమగా మనల్ని చూస్తున్నారు ఇన్ని జాగ్రత్త దృశ్యములు ఏవైతే ఉన్నాయో వీటి ఇన్ని ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉన్నాయి పైగా గమనాగమనాది కార్యం చాగ్ర దృశ్యాలు ఉన్నాయే ఇవి రాకపోకలు ఉన్నాయి రావడం పోవడం రావడం పోవడం అదో ఎడిషనల్ క్వాలిఫికేషన్ వాటికి అది ఇప్పుడు స్వప్నంలో కోరుకున్నాడు అనుకోండి ఇంక వాడు పోయేటంటే ఒకే పోక ఇంక మళ్ళీ వాపసు రాడు అది జాగ్రత్తలో కోరుకున్నాడు మళ్ళీ వస్తాడు సో ఇలాంటివన్నీ చేస్తున్నాడు కదా గమనాగమనాధికారి నుంచి కొలంత దృశ్యం భాష్యకారులు అది వాహనానికి గమనాగమనాది కార్యం అంటే వాహనానికి వాహనాదయా అన్నారు కదా వీడికి కారు ఉందనుకోండి జాగ్రత్తలో కారు ఉంటే గమనాగమనాది కార్యం కొడుకు కాదు కారు వెళ్ళడం రావడం ఇలాంటి పనులన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి కానీ ఈ స్వప్నంలో వీడు సంపాదించినటువంటి వాహనం వల్ల గమనాది గమనాది సిద్ధించవు సో ఈ విధంగా జాగ్రత్త దృశ్యములు సప్రయోజనా దృష్టా ఒక పర్పస్ని సెర్వ్ చేస్తూ మనకి కొన్ని పనులు చేసి పెడుతూ మనకు ఉపయోగకరంగా ఉండడం మనకు అనుభవంలో ఉన్నమాట ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం ఓకే నతూ స్వప్న దృశ్యానం తదస్తి స్వప్నంలో ఉండే అన్నానికి ఆకలి తీర్చదు స్వప్నంలో తాగిన కాఫీ దాహాన్ని తీర్చదు స్వప్నంలో ఉండే వాహనంతో మీరు గమనాగమనాది కార్యాలని చేయలేరు కాబట్టి ఇంత తేడా కనపడుతూ ఉంటే జాగ్రత్త దృశ్యాలకి స్వప్న దృశ్యాలకినో ఎవేం వేదాంతం పాఠం చెప్తున్నావు జాగ్రత్తలు స్వప్నం ఒకటే అని ఇంకెక్కడ పాఠం అని పూర్వపు తస్మాత్ స్వప్న దృశ్యవత్ జాగ్రత్త దృశ్యానా అసత్వం మనోరథమాత్రం ఇది కాబట్టి స్వప్న దృశ్యములు ఎలా అయితే వాస్తవములు కావో యథార్థములు కావో వితములో ఆ విధంగా జాగ్రత్త దృశ్యములు కూడా వితథములే అని ఈ అద్వైత యొక్క మనోరథం ఇది అద్వైతి అద్వైతికి ఏం కావు ఇప్పుడు జీవుడు జగత్తు బ్రహ్మముడు ఉన్నాయండి ఏమన్నా మూడుకి మూడు అలాగే నిలబెడితే ఇంక వాడు అద్వైతం వాడు తలకాయ అద్వైతం ఇంకా అద్వైతం ఏముంది అక్కడ జీవుడు యథార్థమే ఈ ఈశ్వరుడి కంటే భిన్నంగానే ఉంటాడు అంటే ఇంకా అద్వైతమా అద్వైతం అది కాదండి జీవుడు జీ ఈశ్వరుడు జేబులో ఉంటాడు ఎక్కడున్నా మొత్తానికి అద్వైతం ఎలా అవుతుంది తర్వాత జగత్తు సత్యమే ఎంతో కొంత సత్యం ఉంది హండ్రెడ్ సత్యం అంటే అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది వన్ అవుతుంది కాదండి ఫిఫ్టీ సత్యం అన్నారనుకోండి అప్పుడు అద్వైతం వస్తుందా వన్ వస్తుందా వన్ వస్తుంది మీకు అద్వైతం రావాలి అంటే జీవుడు ఈశ్వరుని కంటే భిన్నంగా లేనే లేడు అని మీరు అనాలి జగత్ అనేది ఈశ్వరుని కంటే భిన్నంగా లేనే లేదు మరి మాకు అనుభవానికి వస్తుందంటే మీ అనుభవం విత్ అథము అది మీరు అనకపోతే మీకు అద్వైతం ఎలా సిద్ధిస్తుంది కాబట్టి అద్వైతి యొక్క మనోరథం ఏమిటంటే ఈ జగత్తు మిథ్య మిథ్యా మిథ్య అది వాడు కోరిక ఎందుకంటే వాడికి అప్పుడు అద్వైతం సిద్ధిస్తుంది కోరిక అద్వైతి జాగ్రత్త దృశ్యములు మిథ్యాను నువ్వు ఏదైతే అంటున్నావో అవి అసత్తులని అది నీ మనోరథం మాత్రమే నీ కోరికలా ఉంది తప్ప అది యథార్థం కాదు ఎందుకంటే జాగ్రత్త దృశ్యములు గొప్ప గొప్ప ప్రయోజనాలని మనకి సిద్ధింపజేస్తున్నాయి కనుక జాగ్రత్త దృశ్యములు సత్యములు స్వప్న దృశ్యములు వంటివి కావు మెయిన్ లాజిక్ ఇక్కడ ఏమిటండి సప్రయోజన ప్రయోజనమును కలిగి ఉండుట ఒక పర్పస్ని సెర్వ్ చేసుకో ఉపకారం చేస్తూ ఉండుట అనేటువంటి లాజిక్ని బేసిక్స్గా చేసుకుని ఈ జగత్తు మిథ్య అనే దాన్ని అంగీకరించము తన్నా ఈ పూర్వపక్షాన్ని తోసిపుచ్చు అది సరికాదు కస్మాత్ ఎందువల్ల ఎలా తన్నా అని ఎలా చెప్పగలరు యస్మాత్ అంతవరకు అవతారిక ఇంతేనండి అలాగే ఉందా మీ పుస్తకాల్లోనే ఇంకా మా పుస్తకంలో ఇంకా అదే ఉండదు మా పుస్తకంలో అంతా ఒకటే పారాగ్రాఫు నేను ఊరికే విడతీసి నాకుండే అనుభవం చేత విడతీసి చెప్పాను లేకపోతే ఎక్కడ పూర్వపక్షం ఎక్కడ సిద్ధాంతం ఏమీ చేయాలి ఇప్పుడు చూడండి స సయోజనత తేషాం విప్రతిపద్యతే అని అంటున్నారు ఇప్పుడు ఆయన ఆర్గ్యుమెంటు వింటే రెండు రెస్పాన్స్లు ఉండొచ్చు ఒకటే స్థూలంగా మీరు ఆర్గ్యుమెంట్ దానికి ఇచ్చిన ఆర్గ్యుమెంట్ విన్నారనుకోండి దానికి ఆర్గ్యుమెంట్ విన్న వెంటనే ఏంటి ఆర్గ్యుమెంట్ ఇలా ఉంది అని అనిపించవచ్చు లేకపోతే అబ్బే ఈ ఆర్గ్యుమెంట్ కన్విన్సింగ్గా లేదబ్బా అని కూడా మీకు అనిపించచ్చు చాలా సూక్ష్మంగా చూస్తే కానీ ఆర్గ్యుమెంట్ వర్క్అవుట్ ఆయన ఏమంటున్నారంటే స్వప్నంలో అన్నం అన్నం తీసుకోండి అన్న పానా వాహన అన్నం ఒకటి తీసుకోండి స్వప్నంలో అన్నం తిన్నాడు క్షుత్తు తీరలేదు కదా కాబట్టి స్వప్నంలో అన్నం నిత్య అది కదా నువ్వు చెప్పేది జాగ్రత్తలో అన్నం తింటే క్షుత్తు తీరింది క్షుత్తు అంటే ఆకలి కాబట్టి జాగ్రత్తలో అన్నం సత్యం అది కదా నువ్వు చెప్పేది వారి వెర్రివాడ నువ్వు పొడబొడుతున్నావు ఏంటంటే జాగ్రత్తలో అన్నం తిన్నాడు వీడు స్వప్నం కడుపు భోజనం కడుపు నిండా భోజనం చేసి వాడు నిద్రపోయాడు వాడికి దొరక్క దొరక్క దొరక్క భోజనం దొరికింది పంచభక్ష ప్రమాణాలతో భోజనం దొరికింది రోజు ఏదో ఒకసారి తేనికి కలక్షేపం చేసుకుంటున్నాడో ఓ రోజు పిండి వంటలతో భోజనం దొరికింది అది తిన్నాడు అమ్మ ఇంతకాలానికి మంచి భోజనం దొరికింది అని మహానంద తిన్నాడు భోజనం చేసి పడుకున్నాడు వీడికి భోజనం దొరక్కపోవడం అనే సంస్కారం బలంగా ఉంది కదా దాంతో వాడికి కళ వచ్చింది ఆ కలలో వాడికి ఆకలి ఈ కుమాలని ఆకలితో బాధపడుతున్నాడు ఆ కళలో ఇప్పుడు ఈ జాగ్రత్తలో చిన్న పిండి వంటలతోటి భోజనం ఆ స్వప్నంలో ఉండే ఆకలిని తీర్చగలిగిందా తీర్చలేదు కదా కాబట్టి తేషాం జాగ్రత్త స్వప్రయోజనత స్వప్నే విప్రతిపం ఈ జాగ్రత్తలో ఉన్న అన్న యొక్క స్వప్రయోజనత అంటే ఆకలిని దప్పికని తీర్చగలిగే ఆ సామర్థ్యం ఆ ఉపకారం అది స్వప్నంలోకి అది వర్తిస్తోందా స్వప్నంలో ఉండే ఆకలిని జాగ్రత్తలో తిన్న ఆహారం తీరుస్తుందా తీరుస్తుంది కదా నువ్వు స్వప్నంలో ఉండే అన్నం మిక్స్ అని ఎలా అంటే స్వప్నంలో అన్నం తిన్నా ఆకలి తీరలేదు ఎప్పటి ఆకలి తీరలేదు స్వప్నంలో ఆకలి తీరలేదా జాగ్రత్తలో ఆకలి తీరలేదా స్వప్నంలో ఆకలి తీరలేదా స్వప్నంలో ఆకలి తీరింది స్వప్నంలో తిన్న అన్నం వల్ల స్వప్నంలో ఆకలి తీరిపోయింది జాగ్రత్తలో ఆకలి తీరలేదు కాబట్టి ఇప్పుడు స్వప్నంలో అన్నం స్వత్యం అంటవా మిథ్య అంటావా స్వప్నాన్ని మిథ్యను ఒప్పుకుంటారు ఆ బాల గోపాలం స్వప్నం మిత్యను ఒప్పుకుంటారు ఎందువల్ల మిథ్య స్వప్నంలో అన్నం తిన్నా జాగ్రత్తలో ఆకలి తీరలేదు కనుక స్వప్నంలో అన్నం మిథ్య జాగ్రత్తలో అన్నం తిన్నా స్వప్నంలో ఆకలి తీరలేదు కదా కాబట్టి జాగ్రత్తలో అన్నం నిత్య కాబట్టి తాం అంటే జాగ్రత్త దృశ్యముల యొక్క స్వప్రయోజనత ప్రయోజనమును కలిగి ఉండుట స్వప్నే స్వప్నమునందు విప్రతిపద్యతే అసిద్ధమవుతున్నది ఒకటి ఆ అడవిలో ఉండేవాడు పెద్ద పులులు పెద్ద పులు వస్తుందని ఒక ఫియర్ ఒకటి వచ్చింది ఏదో అడవి పప్పులు వచ్చి ఏదో పశువులు ఎత్తుంది ఇప్పుడు ఏం చేసిందంటే గన్ లైసెన్స్కి అప్లై చేసి విశాఖపట్నం ఆ పాడేరు ఆ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో గన్ లైసెన్స్కి అప్లై చేసి గన్ ఒకటి సంపాదించుకున్నాడు పులి వస్తే రక్షించుకున్న కోసం కోసం తల కింద ఆ గన్ పెట్టు పడుకున్నాడు పడుక్కుని నిద్రపోయాడు నిద్రపోగానే పులి వచ్చినట్టుగా కల వచ్చింది అంటే కల వస్తే ఆ పులి వీడు పరిగెత్తడం ప్రారంభించాడు ఆ పులి మీద ఉరికేసింది ఉరికేసి వీడి పీకపెట్టుకుని వీడిని చంపేస్తుంటే ఆ అయ్య బాబో అని ఒక పెద్ద కేక వేసి నిద్రలేచాడు నిద్రలేస్తే భార్య కూడా ఆ కేకగా అదిరిపడి కూడా నిద్ర లేచింది ఎవట అంత కేక పెట్టామని నిద్ర చెరగొట్టాము ఎందుకు అంత కేక పెట్టేంటే పులి మీద ఉరికిందే అందుకోసం భయంతో కేకబెట్టాను మరి గన్ను ఉంది కదా నెల కింద పెట్టుకు పడుకున్నావు కేకబెట్టడేట వెరివాడా ఆ గన్నుతో పేల్చని పోయావా అని అడిగింది అది కాబట్టి జాగ్రత్తలో గన్ను స్వప్నంలో పులి మీద పనికిరాదు అది స్వప్నంలో గన్ను జాగ్రత్తలో పనికిరానట్టే జాగ్రత్తలో గన్ను స్వప్నంలో పనికిరాదు స్వప్నంలో గన్ను స్వప్నంలో పనికొస్తుందా పనికిరాదా పనికొస్తుంది స్వప్నంలో చిన్న భోజనం స్వప్నంలో ఉన్న ఆకలిని తీరుస్తుందా తీరచుదా తీరుస్తుంది కాబట్టి స్వప్రయోజనత అని నుంచి పట్టుకొచ్చావు ఈ లాజిక్ ఎవరికైనా వేదాంత తెలియని వాళ్ళకి చెప్పు పో నీ లాజిక్ నువ్వు లోతైనటువంటి తత్వ విచారం చేసి వాళ్ళకి చెప్తావా లాజిక్ అది స్వప్రయోజనత తేషాం స్వప్నే వికృతి పద్ధతే అంతే ఇప్పుడో జాగ్రత్త మీద మీరు సినిమా చూస్తున్నారు సినిమా చూస్తుంటే హీరో విలన్లో దెబ్బలాడుకుంటున్నారు హీరోలు ఎగ్గితే సంతోషిస్తారా విలన్ ఎగ్గితే సంతోషిస్తారా మీరు హీరోని ఎగితేనే సంతోషిస్తారు విలన్లు ఎగ్గినట్టుగా సినిమా తీస్తే ఆ సినిమా ఫెయిల్ అవుతుంది తెలుసా సినిమా ఫెయిల్ అవుతుంది పొరపానికి ఒక సినిమా తీశారు మా చిన్నప్పుడు అది ట్రాజిడీ కింద తీశారు ట్రాజిడీ కింద తీస్తే ఆ ఆఖర్లో ఎవరో సలహా చెప్పారు మీరు ట్రాజడీగానే దీన్ని రిలీజ్ చేసినట్లయితే ఫెయిల్ అయిపోతుంది పిక్చర్ బాగుంది ఎవరో చూసినా అని సలహా చెప్పారు ట్రాజిడీగా రిలీజ్ చేయకండి లాస్ట్ సీన్ ఏదో కొంచెం ఇలాగ మార్పు చేసి ఆ యాక్టర్లను ఇంకో వాళ్ళని పిలిచి ఇంకోసారి పిలిచి ఏదో మళ్ళీ అందరూ కలుసుకున్నట్టుగా చేయండి లేకపోతే ఫెయిల్ అయిపోతుందని సలహా చెప్తే వాళ్ళు మార్చారు అప్పుడు ఆ పిక్చర్ సక్సెస్ అయ్యింది కావాలండి ఇప్పుడు చూడండి మీరు హీరో నెగ్గితే మీరు సంతోషించారు విలన్నే హీరో కొట్టేస్తాడు హీరో బక్క పీచ్లో ఉంటాడు హీరోకి ఎక్కడ ప్రాణం ఉండదు బక్క పీచే కానీ విలన్ మంచి దిట్టంగా ఉంటాడు విలన్ చుట్టూ ఇంకో నలుగురు రౌడీలు స్నేహితులు కూడా ఉంటారు వీడు ఒక కట్టె పచ్చుకుని వీళ్ళందరినీ చెడమడ కొట్టేస్తాడు నెగ్గేస్తాడు నెగ్గిస్తే మనం అందరం సంతోషిస్తాం అక్కడికి ఆ ప్రయోజనం సిద్ధించిందా లేదా మీ మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం హీరో తగ్గాలి మీరు సంతోషించాలి అనే ప్రయోజనం సిద్ధించిందా లేదా సిద్ధించింది కాబట్టి ఇదంతా సత్యం అని అంటారండి ఎవరు చెప్పారండి ఏం ఆర్గ్యుమెంటు సో ఎలా ఉంటుందంటే కొడుకు చెప్పిన మాట వింటున్నాడు సంసారం మిక్స్ అంటే అదే నిత్యం అవుతుందండి అంట కొడుకు చెప్పిన మాట వినలేదనుకోండి అప్పుడు సంసారం మిచ్చి అంటే కరెక్టే అండి స్టాక్ మార్కెట్ పేకాట ఆడేవాళ్ళు ఉంటారు ఈ పేకాట ఆడుతున్నప్పుడు అవి మొక్కలు బాగా వస్తూ ఉంటాయి వీటికి ఒక్క మొక్క వస్తే షో చూపించడానికి తీస్తే అదే మొక్క వస్తున్నాడు అప్పుడు షో చూపించిన వాళ్ళని అందరూ వేలమొహాలు వేసి డబ్బులు ఇస్తారు మూత జబులు వేసుకుంటాడు అప్పుడు ఈ పేకాట ఈ డబ్బు ఇదంతా కూడా మిచ్చాయని చెప్తే వాడికి అర్థం కాదు ఆపోజిట్గా ఉన్నప్పుడు అర్థం భార్య చెప్పిన మాట విని పూల రథంలా తయారయ్యి కడుపు నుండా వీడికి పోయిన అది వండి పెడుతూ ఉంటే ఈ సంసారం మిక్స్ అంటే తెలియదు వాడికి కోపం భార్యలందరూ పతిమూలతలు అయ్యారు కాబట్టి సంసారం మిక్స్ మాట చెప్పడం కూడా కష్టం మీరు అమెరికా రండి నేను చెప్తాను ఈ అమెరికన్స్ వస్తారు చాలా మంది వస్తూ ఉంటారు అమెరికాలో సిక్స్టీ పర్సెంట్ మ్యారేజ్ ఫెయిల్ సిక్స్టీ అంటే పది మంది వచ్చారంటే ఆ పది మందిలో ఆరుమంది మ్యారేజ్ ఫెయిల్ అయి ఉంటుంది ఇండియాలో వంద మంది వస్తే వాళ్ళలో ఫెయిల్ మ్యారేజ్ ఉండకపోవచ్చు అమెరికాలో పది మంది వస్తే సిక్స్ మ్యారేజెస్ ఫెయిల్ ఉంటాయి అక్కడ ఈ ఇదంతా కూడా కాతే కాంతా కష్టే పుత్రహా ఇదంతా కూడా మిక్స్ అయ్యా అంటే అవునని వాడు తనకే బలం లేదు కాబట్టి ఈ స్వప్రయోజనత అర్గ్యుమెంట్ ఉంది చూసారా ఇది సంసారంలో బాగా ఆసక్తి సంసారం అనే ఊబీలో బాగా నిఘపడ్డవాడికి ఆ ఆర్గ్యుమెంట్ కన్విన్సింగ్గా కనబడుతుంది తప్ప సంసారం యొక్క మిథ్యని దర్శించే మహాత్ములు కదా ఆర్గ్యుమెంటే కాదు సప్రయోజనత తేషాం స్వప్నే విప్రతిపద్ధతే మీ పాయింట్ ఏమిటంటే ఆద్యంతవత్వాన్నే మీరు ఆది అంతాలు ఉన్నాయా లేవా ఆది అంతములైతే జాగ్ర స్వప్నంలో ఎలా అవి ఆద్యంతములు ఉన్నాయి కాబట్టి స్వప్న పదార్థములు స్వప్న దృశ్యములు మిథ్య అలాగే జాగ్రత్త కూడా ఆద్యంతములు ఉన్నాయి కాబట్టి మిథ్యాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ ప్రయోజనం సిద్ధిస్తుంది ఉపకారం సిద్ధిస్తోంది పిడత కాఫీ తాగడానికి ఉపయోగపడుతోంది కాబట్టి దీన్ని సత్యం అందాము ఈ ఆర్గ్యుమెంట్ని చూసారా చాలా అల్పమైన ఆర్గ్యుమెంటు మిస్లీడింగ్ ఆర్గ్యుమెంట్ చాలా మిస్లీడింగ్ ఆర్గ్యుమెంట్ భాగవతానికి జన్మాధ్యశతోన్వయాదు ప్రారంభ శ్లోకంలో తేనే బ్రహ్మ మృదాయ ఆది ముస్య సూరయ తేజోవాది మృదాం యథా వినిమయో ఎత్ర త్రిసర్గో మృష ఈ త్రిసర్గ ఈ త్రిగుణాత్మకమైన సంసారము మిథ్యా అని ఉంటే అక్కడ మధ్వాచార్య సంప్రదాయాన్ని అనుసరించే ఒక వ్యాఖ్యానం అవుతుంది దాని పేరు వీరధ్వజ ఏదో ఏదో వ్యాఖ్యానం ఓ పండితుడు రాశాడు మామూలుగా ఇక్కడ ఈ మామిళవారి పుస్తకంలో అన్ని వ్యాఖ్యానాలు కలిపి ప్రచురిస్తాడు శ్రీధరాచార్య వ్యాఖ్యానం అద్వైత పరంగా ఉండేది విశిష్టాద్వైత వ్యాఖ్యానం వీరరాఘవ అలాగే విజయధ్వజ అని మధ్వ వ్యాఖ్యానం మూడు కలిపి ప్రచురిస్తారు బావిల వారి ప్రచురణ సో అందరికీ ఉపయోగపడుతుంది ఏదో ఏదో పద్ధతిలో ఇదో ఇదో ఒక సంస్కారం మొదటి సంబంధమే ఉండదు ఆయన అన్ని ప్రచురిస్తాడు ఆ విజయధ్వజ వ్యాఖ్యానంలో ఆయన ఇది పెద్ద ఆర్గ్యుమెంట్ పెడతాడు జగ తిసర్గ మృష మిక్స్ అంటారు మిక్స్చి అయితే మనం పాపపుణ్యాలు చేయటం స్వర్గలోకాలను పొందటం పుణ్యం వల్ల స్వర్గ పాపం వల్ల నరకాన్ని పొందటం ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ మనకి అనుభవంలోకి వస్తుంటే ఇవన్నీ మిక్స్ అనేలా అంటే ఏదో ఆర్గ్యుమెంట్ పెడతాయి ఇదే ఆర్గ్యుమెంట్ సప్రయోజనం ఆర్గ్యుమెంట్ చదువుతూనే సంస్కృతంలో ఉంది కాబట్టి అది గొప్పది అయిపోతుందా ఉంటే సత్యం అవుతుందా కింభో శ్లోకా ఏమో శ్లోకం ఒకటి చెప్పి మీరు ప్రమాణమని ప్రూవ్ చేయడానికి అలాగ శ్లోకాలు ప్రమాణం అవుతాయండి కాబట్టి ఈ విధంగా మిస్లీడింగ్ ఆర్గ్యుమెంట్స్ మీకు అక్కడక్కడ పుస్తకాల్లోనూ కనపడతాయి తర్వాత మహాత్ములు కూడా వేదాంతాన్ని బోధించుతున్న సందర్భంలో కరాఖండిగా చెప్పరు ఏదో కొంతవరకు ఆడియన్స్కి తగ్గట్టుగా చెప్పాలనే సంస్కారమునో కారణమనో ఏవో అనేక కారణాల వల్ల ఏవో కొంచెం ఇటు అటుగా కలగాపల కనిచేసి ఖచ్చితంగా చెప్పరు అదో పెద్ద దోషం తర్వాత విని వాళ్ళ యొక్క యోగ్యత కూడా తక్కువ ఉండడం కూడా కారణమైతే అవ్వచ్చు అంటే యోగ్యత సరపడదలే వీళ్ళకి చాలు లేనే భావనతో చెప్పారో ఏమో తెలియదు కానీ మొత్తానికి జాగ్రత్త అవస్థ ప్రయోజనం ఉంది కాబట్టి ఇదేదో సత్యము అనే ఆర్గ్యుమెంటు అద్వైత వేదాంతులు కూడా అప్పుడప్పుడు కొద్దిమంది ఫాలో అవుతున్నట్టుగా కనపడుతుంది ఈ ఆర్గ్యుమెంట్ మిస్లీడింగ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ నాట్ వ్యాలైట్ అది కాదా కావాల్సిన ఆర్గ్యుమెంట్ అది కాదు రచిదానికి ఓ ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు పాము అని భ్రమపడతాడు తాడును చూసి పాముని భ్రమపడతాడు భయపడతాడు భయం కలిగింది కాబట్టి సత్యం అది కూడా ఓ ప్రయోజనమే కదా పాముంటే భయం కలుగుతుంది కదా పాము లేకున్నా పాము అనే భ్రమ వల్ల భయం కలిగింది కాబట్టి భయం కలిగింది కాబట్టి పాము సత్యం అంటారండి భయం కలిగింది కాబట్టి పాము సత్యం అంటారా శుక్తి రచిత ఉంటుంది ఆ ఆలు చూసి వెండి అనుకుంటాడు వెండి ఆకర్షణీయంగా ఉంది నాకు చాలా ఉత్సాహంగా ఉంది మూలంతా వెండి దొరికింది వేళలు సంతోషపడుతారు కాబట్టి చాలా ఉపకారంగా ఉంది కాబట్టి అది సత్యం అవుతుందా కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ ముఖ్యం కాదు ముఖ్యమైన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఆద్యంతవత్తే ఆర్గ్యుమెంట్ మర్చిపోవద్దు ఆది అంతములు దేనికి ఉంటాయో అది మిథ్య ఆది ఓ తరంగా ఉందనుకోండి ఆది అంతములు ఉన్నాయి కాబట్టి మిథ్య ఓ నెక్లెస్ ఉందనుకోండి ఆది అంతములు ఉన్నాయి కాబట్టి మిథ్య సూర్యుడున్నాడు అనుకోండి ఆది అంతములు ఉన్నాయి కాబట్టి మిథ్య మిల్కీవే గెలాక్సీ తీసుకోండి ఆది అంతములు ఉన్నాయి కాబట్టి మిథ్య జగత్తు ఆద్యంతములు ఉన్నాయి కాబట్టి మిథ్య అంటే అంద్రియ నాన్ ఎగ్జిస్టెంట్ అంద్రియాలంటే నాన్ ఎగ్జిస్టెంట్ అని చెప్పండి మీరు మొహమాట పడకండి అసత్వం అని చెప్పేస్తున్నారు భాష్యత మొహమాట పడి లెవెన్ కాదు ఇది వాళ్ళు వచ్చిన దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకా మొహమాట ఏం లేదు జగత్తు లేదంటే లేకుండా కనపడుతూ ఉంటుంది అంటే ఆద్యంతవత్వ నిక్షమృత భాషకారులు ఏమంతర చూద్దాము సప్రయోజన్యన్నము పానము ఇవి సప్రయోజనములే వాటి వల్ల ప్రయోజనం ఉంది అన్నం తింటే ఆకలి తీరింది నీళ్లు తాగితే దప్పికి తీరింది కానీ ఆ ప్రయోజనం ఉందని నువ్వేదైతే క్లెయిమ్ చేస్తున్నావో ఈ ప్రయోజనము స్వప్నావస్థలోకి కొనసాగుతుందా బ్రేక్ పడుతుందా బ్రేక్ అయిపోతుంది స్వప్నావస్థలో అసిద్ధమైనది కాబట్టి అది మిక్సే అవుతుంది జాగరితే హి భుక్ పేత్వా తృప్త వినివర్తితృట్ సుప్తమాత్ర పృప్తి పాతం అహోరాక్రోషితం అభుక్తవంతం ఆత్మానం మన్యతే ఎందుకంటే జాగ్రత్త అవస్థలో ఉండే ప్రయోజనము స్వప్నావస్థలోకి రావటం లేదు దానికి దృష్టాంతం చెప్తున్నారు ఈ ఎందుకంటే జాగరితే భుక్ జాగ్రత్త అవస్థలో కడపను భోజన చేశాడు త్రాగినాడు మంచినీళ్లు త్రాగినాడు దానివల్ల ఏమైంది తృప్తృప్తి కలిగిపోయింది అంటే అర్థమేంటి వినివర్తితృట్ ఆకలి దత్తితలు పోయేవాడికి వెంటనే నిద్ర వస్తుంది కూడా పైగా ఏదో కడుపు నిండా భోజనం చేసిన వెంటనే మధ్యాహ్నం వ్యాసంకాలం వెంటనే నిద్ర వస్తుంది సుప్త మాత్రయేవా నిద్రపట్టింది నిద్రపట్టితే ఏమైంది అక్కడికి ఆత్మానం మన్యతే వాడికి తన గురించి ఎటువంటి అనుభవం వస్తోంది కళలో అంటే క్షుద్వి పాతం ఆకలి తప్పికలతో బాధపడుతున్న వాణినిగా అహోరాత్రోషితం రాత్రి పొగలు ఉపవాసం ఏమి పలహారం కూడా చేయకుండా పూర్తి ఏకాదశి ఉపవాసం చేసిన వాడిగా అభుక్తవంతం ఏమి నోట్లో వేసుకోకుండా ఆకలితో బాధపడుతున్నవాడుగా అనుభవానికి వస్తుంది అలాంటి అనుభవం కలిగింది ఏమిటి ఎంత పెయిన్ఫుల్ అనుభవం అదే శుభ్రంగా భోజన చేసాడు ఇది అనుభవం అంటే భోజనం ఆ భోజనం జాగ్రత్త అవస్థలోకి మించి ప్రయోజనమే కానీ స్వప్నావస్థలో కాదు ఆ ప్రయోజనం సిద్ధించడం కాబట్టి ఆ అవస్థకి మాత్రమే పరిమితమైంది అంటే ఆద్యంతవంతములు ఆద్యంతవత్వము అనే పరిస్థితి వచ్చేసింది ఎప్పుడు కూడా దేహంతో మమేకమై దేహ తాదాత్మ్యము కలిగిన వ్యక్తిగా ఉండి దానిని బట్టి వచ్చే ప్రయోజనాలు ఉపకారాలు అపకారాలని బట్టి వీడు వస్తువు యొక్క సత్యత్వాన్ని నిర్ధారించకూనుకుంటే ఆ ప్రయత్నం తప్పు నిర్ణయానికి దారితీసేది అవుతుంది తప్ప అది వాస్తవమైన నిర్ణయం ఆ ప్రయత్నం నుంచి రాదు అలాగంటే అలా చేయకూడదు ఎప్పుడూ కూడా మీమాంస నేను దేహ తాదాత్మ్యం చెందిన వ్యక్తిని ముందు నిర్ధారణ చేసుకుని దాని మీద మీమాంస డెవలప్ చేస్తే ఆ మొత్తం మీమాంస కూడా తప్పు యథా స్వప్ని భుక్ అతృప్త స్వథ స్వప్నంలో దీన్నే తిరగేసుకోండి స్వప్నంలో భోజన చేశాడు మంచినీళ్ళు తాగాడు నిద్రలేచాడు నిద్రలేస్తే ఇప్పుడు కడుపు నిండుగా ఉంటుందా ఉండదు సో నిద్ర లేవగానే అతృప్త ఉత్త లేవగానే ఆకలితో నిద్రలేస్తుంది ఎవర ఏదో ఇంట్లో పిండి వంటలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడే కలగూడాగా అన్నాను కళ్ళలో చక్కగా బూర్లు పులిహేరా భోజనం చేసినట్టు కల వచ్చింది ఏదైనా ఉందా అసలు అంటూ ఆకలిగా ఉంది అంటూ నిద్రలేస్టం కాబట్టి స్వప్నంలో తిన్న బూర్లు పులిహేరా జాగ్రత్త యొక్క ఆకలిని తీర్చలేదు జాగ్రత్తలో తిన్న భోజనం స్వప్నంలో వచ్చిన ఆకలిని తీర్చలేదు కాబట్టి ఈ సప్రయోజనత అనే ఆర్గ్యుమెంటు అది అయితే రెండు సత్యం అవ్వాలి లేకపోతే రెండు అసత్యం అవ్వాలి కానీ స్వప్నం సత్యము అనే ఆ బాల గోపాలను అంగీకరించే విషయం ఎక్సెప్ట్ దోస్ ఫిలాసఫర్స్ టు ఆర్గ్యు ఎగ్నెస్టెట్ వాళ్ళు కొంతమంది ఫిలాసఫర్స్ ఉన్నారు ఎందుకంటే నేను మొన్న మీకు చెప్పాను స్వప్నం మిథ్యను అన్నావంటే మీ జాగ్రత్తని వాడు మింగేస్తాడు మీదలాదు జాగ్రత్త కూడా మిథ్యలోకి తోసుకుపోతాడు ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి స్వప్నము కేవలము మనస్పందన తప్పింకేం లేదు అదే ఆర్గ్యుమెంట్ వీడు జాగ్రత్త కూడా పెట్టేసి జాగ్రత్త కూడా మిత్యను తేల్చేస్తాడు జాగ్రత్త మిచ్చ అవ్వడానికి వీలు లేదు సత్యం కావాలి కాబట్టి స్వప్నం దగ్గరే వీడిని మనం ఒప్పుకోద్దు కూటమి మహాకూటమి ఇంకా అనౌన్స్ చేయడానికి ముందే మనం పెట్టుకోవాలి కానీ తీరా అనౌన్స్ చేసిన మాకు ఇన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలంటే వీళ్ళు దగ్గర పెట్టేస్తారు కాబట్టి అనౌన్స్మెంట్ ముందే వీళ్ళని స్టాల్ చేసి పారేయాలని ఎలా అయితే పొలిటీషియన్స్ చేస్తారో అలాగే ఫిలాసఫీలో కూడా వీడిని స్వప్నం దగ్గరే అసలు వీడిని మనం కొట్టేయాలి దెబ్బ ఏమిటి దెబ్బ ఏం కొడతారు స్వప్నం ఇచ్చా అంటే నో స్వప్నము సత్యం అని అర్థం చేస్తారు మధ్వ ఫిలాసఫీలో అలా అర్థం చేస్తారు మాట స్వప్నము సత్యమే అని మీరు అదేసిస్తే ఇంకా నాకు అసలు దృష్టాంతమే మిగలేదు ఇంకా దృష్టాంతమే ఉండదు వారికి దండం పెట్టేసి నాయనా నేను నీకు చెప్పలేంటా బాబు అని వెళ్ళిపోవాలి తప్పక్క ఎందుకంటే దృష్టాంతం లేదు స్వప్నం సత్యం అన్న వాడి దగ్గర దృష్టాంతమే ఉంటుంది లౌకికులు అంత అజ్ఞానంలో ఉంటారు దానికి శాస్త్రం అనే పేరు కూడా పెట్టుకుంటారు నామము లేకపోతే గట్టిగా బొత్తు ఏదో కూడా గట్టిగా పెడితే ఇంకా బలం అయిపోతుంది అన్ని తప్పుడు సిద్ధాంతాలకి బలం ఆ రకంగా వేషాన్ని బట్టి నామాన్ని బట్టి గడ్డాన్ని బట్టి వస్తుంది బలం తత్వంలో బలమే ఉండదు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే అద్యంతవంతములు దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ ఈ ఆది అంతములు అన్నప్పుడు ఇప్పుడు ఘటము ఉన్నది అంతకు ముందు లేదు తర్వాత పగిలిపోయింది ఆదిలో లేదు అంతల్లో లేదు మధ్యలో ఉంది దేని వాట్ ఇస్ ది లోకస్ ఆదిలో లేదు అన్నప్పుడు వాటిస్ ది లోకస్ అంతల్లో లేదు మధ్యలో ఉంది అన్నప్పుడు వాట్ ఇస్ ది లోకస్ స్పేస్ ఇస్ ది లోకస్ ఓకే స్పేస్లో ఆకాశంలో ఆదిలో లేదు అంతల్లో లేదు మధ్యలో ఉంది స్పేస్ ఇస్ ది లోకస్ ఏమండి కానీ ఆది అంతము అంటే టైమ్ ఈస్ ది లోకర్స్ ఫ్లో ఆఫ్ టైమ్ ఈజ్ ది లోకర్స్ కదండీ ఆ టైం యొక్క ప్రవాహంలో ఆదిలో లేదు అంతంలో లేదు మధ్యలో ఉంది సాధారణంగా లోక దృష్టి ఇంతవరకు వస్తుంది కానీ ఇంకొక అడుగు మీరు ముందుకు వేయాల్సి స్పేస్ అన్నది టై టైం తీసుకోండి స్పేస్ కంటే టైం ఈజీగా అర్థమవుతుంది టైం అన్నది బయట ఉంటుందా మనస్సులో ఉంటుందా మనస్సులో ఉంటుంది టైం ఈజ్ ఏ మెంటల్ కేటగిరీ బయట మీకు అలారము లేకపోతే ఒక గడియారం ఉంటుంది ఒక డయల్ ఉంటుంది ముళ్ళు ఉంటాయి అవి ఉన్నాయి అక్కడ టైము వాటిల్లో ఉందా మీ మనస్సులో ఉందా టైము మనస్సులో ఉంటుంది మెంటల్ కేటగిరీ కాబట్టి అద్యంతములు ఉన్నా అద్యంతములలో లేదు వర్తమానములలో వర్తమానములో ఉంది అద్యంతముల ఎందు లేదు అంచేతనే దానికి ఆద్యంతాలు వచ్చాయి అది పుట్టడానికి ముందు లేదు అంచేతనే పుట్టడం అనే మాట వచ్చింది అంతమైపోయాక లేదు అంచేతనే అంతమవడం అనే మాట వచ్చింది ఈ ఆద్యంతములు వాస్తవంగా వాటి లోకస్ మనోవృత్తి వృత్తి ఇస్ది లోకస్ మనస్సు యొక్క స్పందనయే లోకస్ మీరు ఆలోచించండి ఇప్పుడు ఘటన ఉదాహరణకి ఇప్పుడు సినిమా ఉంది సినిమా మనస్సు యొక్క సినిమా అక్కడ ఆరంభమై అక్కడ అంతమైందని మీరు అంటున్నారు అక్కడ ఆరంభమై అక్కడ అంతమైందా ఇక్కడ ఆరంభమే ఇక్కడ అంతమైందా ఇక్కడ ఆరంభమో ఇక్కడ అంతమైందా అవునండి ఇప్పుడు వీడు ఈమె నా భార్య అంటాడు భార్య అన్నప్పుడు భార్య వృత్తి ఉన్నప్పుడు భార్య లేకపోతే ఇరవై నాలుగు భార్య ఆ వృత్తి ఉన్నప్పుడు మరే కాబట్టి కొన్ని భర్త ఏదో ఏదో ఒక మాట అనాలి కాబట్టి నేను అంటున్నాను అంతకంటే మరే ఉంది కాబట్టి మీరు ఏ మానవీయ సంబంధం తీసుకున్నా ఘటము అంటారు ఘటాకార వృత్తి వచ్చినప్పుడు ఘటం ఉంటుంది తప్పిస్తే ఘటాకార వృత్తి లేకుండా ఘటం ఎక్కడ ఉంటుంది కాబట్టి ద రియల్ లోకస్ ఆఫ్ ఆద్యంత ఇఫ్ ది మైండ్ మన మనోవృత్తి ఆద్యంతముల యొక్క లోకస్ అంటే అర్థం ఏంటో తెలుసు అండి ఇది ఈ ప్రిన్సిపుల్ క్వాంటమ్ ఫిజిక్స్ లో ఉంది ప్రిన్సిపుల్ మళ్ళీ మాండూక్యంలో ఉంది ప్రిన్సిపుల్ ఏంటంటే ఘటము ఉన్నది ఎప్పుడుందో తెలుసిన ఘటజ్ఞానం ఉన్నప్పుడు ఘటం ఏమంటాయి కాబట్టి ఘటము యొక్క ఆది ఏమిటి ఘట జ్ఞానము యొక్క అదియే ఘటము యొక్క ఆది ఘటాకార వృత్తి ఎప్పుడైతే ఆరంభమైందో అదే ఘటము యొక్క ఆది ఘటాకార వృత్తి అంతమైతే అది ఘటము యొక్క అంతం అంతే అదే అర్థం మీరు ఘటాన్ని చూస్తున్నప్పుడే ఘటం ఘటాన్ని మీరు చూడటం లేదనుకోండి ఘట ఉంటుందండి ఉండదు ఇప్పుడు వీడు అడుకు అమెరికాలో ఉంటాడు వీడి ఇక్కడ ఉంటాడు ఉండి వీడు నిద్రపోతాడు వీడు నిద్రపోతుంటే కొడుకు ఉన్నాడండి ఏం కొడుకున్నాడండి కొడుకు లేడు కోడలు లేడు ఇప్పుడు నిద్ర రాత్రి అందరూ కొడుకు నిద్రపోయారు ఇంట్లో కొంపలో మంది ఉన్నారు అందరూ గుడ్డు నిద్రపోతున్నారు నిద్రపోతున్నప్పుడు భార్య భర్త కొడుకు ఇవన్నీ ఉన్నాయండి వేళలో ఒక నిద్రలేచాడు నిద్ర లేచి ఈమె నా భార్య వీడు నా కొడుకు వీడు నా మనవుడు వీడు అనుకుంటున్నాడు వీడి దృష్ట్యా కొడుకులు భార్యలు ఉన్నారు తప్పితే వాళ్ళ దృష్ట్యా ఎవరైనా ఉన్నారండి ఎవరు ఎప్పుడు భార్య కొడుకు కూతురు కోడలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి ఆ వృత్తి ఆరంభమైనప్పుడు అవి ఆరంభం అవుతాయి వృత్తి అంతమగానే అంతమే కాబట్టి ఈ మానవీయ సంబంధాలన్నీ కూడా కేవలము కల్పన అవుతాయి అంతకంటే వేరే అండి మనవే సంబంధాలు ఇప్పుడు మీరు తత్వ విచారం చేసేప్పుడు ఘటపటాది దృశ్యములు మిత అని చెప్తే సరిపడదు ఎందుకంటే మన సంసారంలో ఘటపటాదుల యొక్క ప్రభావం తక్కువను ఈ ఆసక్తి ప్రభావం ఎక్కువ అందు వీటిని కూడా కలిసి చెప్పుకుంటూ ఉండాలి అలా అంతకంటే మీరు మరోలా అనుకోకండి మరి వేదాంత పాఠంలో కూర్చున్నప్పుడు ఇలాగే ఉంటుంది ఇప్పుడు కంబలిలో ఫోన్ చేసినా వెంట్రుగలు లెక్క ఉండకూడదు లేదాంత బాధ ఉంటే అన్నింటిగ్రీవి ఇచ్చే అన్నీ పోతూ ఉంటాయి అంతే అని కాబట్టి యాజ్ అంటమ్ ఫిజిక్స్లో ఏమని చెప్పారో తెలిసిన మీరు పైకి చూసి చూసినప్పుడు చంద్రుడు ఉంటాడు మీరు చోట మానేశారు మళ్ళీ అరగంట ఏదో బిజీగా ఉన్నారు మళ్ళీ చూశారు మళ్ళీ చంద్రుడు ఉన్నాడు ఈ మధ్యలో చంద్రుడు ఉన్నాడా లేడా మీరు లోకల్లో వెళ్ళ నడించే ఉన్నాడనే చెప్తారు కానీ పాంతఫిటిక్స్ ప్రకారం లేడంతే మీరు చూస్తే ఉన్నాడు అంతాడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఆఫీసర్ ఆఫీసర్ నా బాస్ వాడు ఎప్పుడండి బాస్ వాడు ఎప్పుడండి మీరు వాడిని బాస్ అని చూసినప్పుడు బాస్ అవుతాడా లేకపోతే మీరు చూడనప్పుడు కూడా బాస్ అయిపోతాడా కాబట్టి మీ వృత్తిలో బాస్ వచ్చినప్పుడు బాస్ ఉంటాడు మీ వృత్తిలోంచి పక్కకి తప్పుకో వృత్తి అంటే మనోవృత్తి మొక్క మన వృత్తిలోంచి పక్కకి తప్పుకోగానే భాష కూడా లేకుండా పోతాడు కాబట్టి భాష యొక్క ఆద్యంతాలు వృత్తి ఎందు ఉంటాయి కొడుకు యొక్క ఆజ్యంతాలు వృత్తి ఎందు ఉంటాయి మనోవృత్తి మాత్రమే ఆద్యంతముల యొక్క లోకస్ మనోవృత్తి కంటే భిన్నంగా సృష్టి అనేది ఏమీ లేదు ఇప్పుడు మీరు చెప్పండి మీరు చూసినప్పుడు ఉంటాడా కొడుకు లేకపోతే చూడనప్పుడు కూడా ఉంటాడా చూసినప్పుడు మాత్రమే ఉంటాడు దీన్ని దృష్టి సృష్టివాదము అని అంటే అర్థమైందండి కాబట్టి జగత్ ఎప్పుడు ఉంటుంది మీరు చూసినప్పుడు ఉంటుంది మీరు చూడకపోతే జగత్తు ఉండదు సినిమా ఎప్పుడు ఉంటుంది మీరు చూసినప్పుడు సినిమా ఉంటుంది మీరు చూడకపోతే సినిమా ఉండదు అలాగే జగత్తు కూడా మీరు చూసినప్పుడు ఉంటుంది మీరు చూడకపోతే ఉండదు దీనిని దృష్టి సృష్టివాదము దీనికి ఆపోజిట్ ఇంకొకటి ఉంది సృష్టి దృష్టివాదం అంటే మీరు చూసినా చూడకపోయినా సృష్టి ఉంది సృష్టి ఉంది దాన్ని మీరు చూస్తారు సృష్టి దృష్టివాదం ఓకే కానీ ఇక్కడ మనం చెప్తున్నది ఏంటి సృష్టి దృష్టివాదం కాదు ఇది దృష్టి సృష్టివాదం ఏమండి అంటే మీరు చూసినప్పుడు సృష్టి ఉంది మీరు చూడడం మానేస్తే సృష్టి లేదు ఏమండి సృష్టి ఈ వాదాలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయా సృష్టి దృష్టివాదము తత్పదార్థ ప్రధానంగా ఉంటుంది తత్వమశీన ఉన్నాయి కదా తత్పదార్థాన్ని ప్రధానంగా తీసుకుని చేసే విచారంలో సృష్టి దృష్టివాదం ఉంటుంది పొం పదార్థ ప్రధానమైన విచారంలో దృష్టి సృష్టివాదం ఏమండే తర్వాత సృష్టి ఉంది మనం చూస్తున్నాము అని చెప్పే సృష్టి దృష్టివాదము అధమాధికారులకి అంటే వేదాంతంలో అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళకి చెప్పే దృష్టి వాదం ఉత్తమాధికారులకి అంటే కొంత ప్రోగ్రెస్ అయినటువంటి అధికారులకి చెప్పి వాదం ఏమిటంటే దృష్టి సృష్టివాదం ఎందుకంటే కాబట్టి ఇది దృష్టి సృష్టివాదాన్ని మనం అధ్యయనం చేస్తూ తస్మాత్ జాగ్ర దృశ్యానా స్వప్నే స్వప్తిపత్తి ద్రష్ట కాబట్టి జాగ్రత్తలో అనుభవానికి వచ్చేటువంటి దృశ్యములు ఏవైతే ఉన్నాయో అవి సప్రయోజనములు అని మీరు చెప్పడానికి వీలు ఎందుకంటే వాటి యొక్క ప్రయోజనము స్వప్నంలో అసిద్ధమైపోతుంది స్వప్నంలో నిలబట్టలేదు అతహా మన్యామహేషాపి అసత్వం స్వప్న దృశ్యవత అనాశంకీయమితి ఏమంటే స్వప్న దృశ్యములు సత్యములా మిథ్యాన్ని నేను అడిగాను అనుకోండి మీరు ఏ నిశంకంగా ఏ సందేహం లేకుండా మిథ్యా అని చెప్తారు మీరు అలాగే జాగ్రత్త దృశ్యములు కూడా స్వప్న దృశ్యముల వలె మిథ్య అని వ్యక్తి శంక లేకుండగా మీరు చెప్పవచ్చును ఇది ఈ శ్లోకం రేపు పూర్తి చేసేట పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే